హరిభ్యో నమ హరి ఓ బ్రహ్మానందం పరమసుకదం కలం జ్ఞానము ద్వతి గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమతం సర్వీ క్షిభూత భావా త్రిగుణరహి సద్గురు నమా నమో బ్రహ్మా బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యం సృషిభ్యో మహాభ్య నమో గరుభ్యవ ప్రజానఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివస పరమ అస్మదాచార్యపర్యంకా వందేరు పర పరా స్వగురో నిజగొరు పరమగరు పరగరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురుద్యో నమ హి ఓ నిరుకుల రెండింటిలో దానిని ఇది దీనిని అదియు తగ సృజించు నే నెరు मूल लेने दे सृजन्य अचू लेने लवी ले अंट तपू लेने लुकड़ ले వో చూచి లేని మేనెరు లేని వనుచు నమ్ము లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటే మేనెరు కళ రెండింటిలో దానిని ఇది దీనిని అదియు తగ సృజించు మేనెరుకలు ఇవి మూలము లేనిదే సృజనమయ్య అనుచు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటే మేనెరుకలిప్పుడు దేనందున్నవో చూచి లేని మేనెరుకల లేనివనుచు నమ్ము लेनेंंटी ले अंटे तपू लेनेतकाल ले कलना वैचित्र चित्रीकृत मीव विजृंभत्य महाव्यामोह संहारिणे ఎైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్ధకం భాసతే సాక్షాత్తమీతి వచసోధ్యాశ్రితిద్రఘటోదరస్థితమహాీప్రభాస్వరం జ్ఞానం యొక్క బహిస్పంద సమస్తం జనామీేతమస్త జగత్మీశ్వరం నిటలాంతరాళ విహారకం చిన్మయోహం పరోస్మ్యహం తధ్యాతీతరశివ मायातीत इलांटी ज्योति अहमेवाह इलाट दक्षिणामूर्तिता आत्मासंधा संबंधी सूचना वाक्यलू सत्या दृढ़ीकनाई चिंत्र का कन जगत्ता एवरू तैयार అని ఎవరినైనా అడిగేమనుకోండి నాయన నువ్వేనా కర్తవి అని అడిగేవే అనుకోండి అనేకానేకంగా చలవలు పలవలుగా ఒకదానికొకటి పొడుగు పేకగా అల్లుకు కలిసిపోయినట్లుగా విడిగా ఉన్నట్లుగా అనేకత్వంలో ఏకత్వంతో ఏకత్వంలో అనేకత్వంతో ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో ఈ జగత్తంతా వ్యాపకమై కనబడుతుంది ఇదే ఈ జగత్తును ఎవరు తయారు చేశారయ్యా అంటే ఏ దేశాధినేత కానీ ఏ కుటుంబ యజమాని కానీ ఏ వ్యక్తి కానీ ఈ జగత్తునంతా ఇలా తయారు చేసింది నేనే అని చెప్పేటటువంటి కర్తగా లేదు మరి ఈనాడు జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులకు కారణం ఎవరయ్యా అని అడిగాడు ధర్మమే కావచ్చు అధర్మమే కావచ్చు మంచే కావచ్చు చెడే కావచ్చు కారణం నేనే అని చెప్పేటటువంటి వ్యక్తి ఏడు వందల యాభై కోట్ల మంది మానవులలో ఏ ఒక్కడూ లేడు ఎవరిని అడిగినా అన్యకారణాన్ని చెబుతారు నీ ప్రపంచం ఇలా ఉందేమిటయ్యా నీ సంసారం ఇలా ఉంది ఏంటయా నీ జనన మరణాల మధ్యలో జీవనం ఇలా ఉందేంటయ్యా అంటే వ్యష్టి సమిష్టి చేత ప్రభావితం అవుతున్నాడు సమాజం చేత వ్యష్టి ప్రభావితం అవుతున్నాడు మీ ముత్తాతగారి తాతగారు ఉన్నప్పుడు విద్యుత్ శక్తి లేదు మరి ఆనాటి కాలంలో ప్రమిదలలో దీపాలు పెట్టుకునేవాడు ఆ తర్వాత కాలంలో ప్రమిదల్లో దీపాలు పోయి కిరోసిన్ అందుబాటులోకి వచ్చింది కిరోసిన్ దీపాలు అంతకుముందు ఆముదం దీపాలు ఆ తర్వాత కిరోసిన దీపాలు అంతకుముందు నువ్వుల నూనె దీపాలు ఇలా రకరకాల నూనెలు తయారు చేసే ఆయా నూనెలతో వనస్పతి దీపాలు నెయ్యితో దీపాలు ఇలా రకరకాలైన దీపాలు వెలిగిస్తూ ఆ దీపాల వెలుతురులో కాలక్షేపం చేసేవారు రాత్రిపూట ఎందుకని వాళ్ళ దృష్టిలో రోజంతా చేసే పనిని ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటిలోపు దరిదాపు పది గంటల లోపల మతం పూర్తి చేసియే సాయంత్రం గూట్లో దీపం నోట్లో ముద్ద అంతే ఏడయ్యేడప్పటికి విశ్రాంతి మళ్ళీ తెల్లవారు ఎప్పటికల్లా మూడింటికల్లా రెడీ అయిపోవడం తెల్లవారు సూర్యుడు వచ్చే లోపలే చకచకా చకచకా అన్ని పనులు వ్యక్తిగతమైన పనులను పూర్తి చేసుకోవడం సమిష్టి పనులకు పక్కన పెంచడం ఈ రీతిగా జరిగేది మీ ముత్తాతగారి తాతగారి కాలంలో అలా ఏర్పడినటువంటి జీవన ప్రమాణాలలో నుంచి ఈనాటి జీవన ప్రమాణాలని మనం అన్వయం చేసే ప్రయత్నం చేశాం ఈనాడు ఇరవై గంటలు పని విద్యుత్ శక్తుంది రాత్రిపూట పనిచేసుకోవచ్చు అన్ని రకాల సదుపాయాలు వసతులు ఏర్పడ్డాయి పగలే పని చేయాలని నియమం లేదు అందరూ నిషాచరులు అయిపోయారు అందువల్ల ఈ నిషాచరత్వం వలన మానవులలో ఒక రకమైనటువంటి తమోగుణ ధర్మం విజృంభించి ఆ తమోగుణ ధర్మం వల్ల ఆసురీ లక్షణాలు బలపడిపోయినాయి అభిమాన లక్షణాలు బలపడిపోయినాయి ఎప్పటిప్పటి నుంచో ఉన్నటువంటి పురాణ కాలంలో చెప్పిన అసురుల లక్షణాలన్నీ ఈనాటి మానవులలో అవి బాగా బలపడిపోయి ప్రకటితంగా కనబడుతున్నాయి సరే ఎంత కనపడ్డా ఇదంతా ఒక పది శాతం ఇరవై శాతమే ఉంటారు మిగిలిన ఎనభై శాతం మంది అంతా బాగానే ఉన్నారు ఆ పది శాతం ఇరవై శాతాన్నే మనం రోజూ తెలుసుకోవడం వల్ల రోజూ తలుచుకోవడం వలన ప్రపంచం అంతా దుర్నడతతో దుర్నీతితో ఉందని దానిని ఎవరో తయారు చేశారని ఆ తయారు చేసిన వాడికి అజ్ఞానమని ఇలా ఈశ్వరుణ్ణి నిందించేటటువంటి స్థాయికి మానవుడు పడిపోయాడు తన సుఖదుఖాలకు తానే కారణమని తన గుణధర్మములే కారణమనే జీవన సత్యాన్ని తెలుసుకోలేక అజ్ఞానయుతమైనటువంటి పద్ధతిగా భ్రాంతిగతమైన పద్ధతిగా ఈశ్వరుణ్ణి ఆశ్రయించేటటువంటి మూఢత్వం బాగా పరవలిపోయింది కర్మ పరిధిలోదంతా స్వీయకృతం స్వయంకృతం అంటారు దీన్ని కర్మ పరిధి అంతా స్వయంకృతమే ఆ కర్మ పరిధి దాటాలనుకున్నప్పుడు ఈశ్వరాను అలాగే శరణాగతి సర్వస్వ శరణాగతి ఈ రెండు ఈశ్వరానుగ్రహంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి కర్మకు లక్ష్యమేమో కర్మ ఆ నిష్కామకర్మని ఔన్నత్యాన్ని సాధించడం కోసమనే మానవుడు అనేకానేకమైనటువంటి పనులను చేయవలసినటువంటి అగత్యం రావడం ఆ కర్మబద్ధత అంతా కూడా గొంగళి పురుగు సీతాకోక మారే మధ్యలో ఉన్నటువంటి ప్యూపాదశ ఆ పివుపా అది బాగా పోరాడాలి పోరాడి పోరాడి పోరాడి రెక్కలు సంపాదించాలి అప్పుడు కనుక మనం ఏమైనా సహాయం చేసామనుకోండి ఆ రెక్కలు సరిగా ఆ తర్వాత అది ఎగరలేదు అట్లా సీతాకోక తిరుగగా మారిన తర్వాత అది ఆ భక్తి ప్రపత్తులను నేర్చుకునే సందర్భంగా ఆ పూలలో మకరందాన్ని సేవిస్తూ ఎగిరిపోతూ ఉంటుంది అదే జీవనంగా కలిగి ఉంటుంది అయితే ఆ చేరినటువంటి సీతాకోక చిలుకకి పుష్పాల మధ్య భేదాన్ని గుర్తెలిగే శక్తి లేదు ఇంగితం లేదు విజ్ఞత లేదు దానికి అన్ని పుష్పాలలో ఆ ఉన్న మకరంధం వాసన యొక్క ప్రభావం చేత ప్రభావితమై లాగబడుతూ లాగబడి ఆకర్షించబడి వెళ్ళి కమల పుష్పం మీద వాళ్తుంది ఆహా చాలా మకరందం ఉందనుకొని అందులోనే ప్రశాంతంగా కూర్చుంది సూర్యాస్తమయ్యేటప్పుడు కమలం ముడిచిపోతుంది ముడుచుకుపోయేటప్పటికి మళ్ళా తెల్లారేదాకా విచ్చుకోదు ఒకవేళ దానికి బలం ఉంటే బలం లేకపోతే అలాగే వాడిపోయి ఆ ఒకరోజు పుష్పమే అయితే అది తిరిగి ఆ పడిపోదు అప్పుడీ అందులో చేరినటువంటి సీతాకోక అందులోనే మరణిస్తాం ఎందుకని అంటే దానికి సూర్యాస్తమయం సూర్యోదయం అనేటటువంటి కాబట్టి వికాసం లేదు కాబట్టి వివేకం లేదు కాబట్టి బట్టి జ్ఞాన మార్గం యొక్క లక్షణం లేనటువంటి భక్తి మార్గం ఈ కమల పుష్పంలో సాయంత్రానికి ముడుచుకుపోయే కమల పుష్పంలో చేరినటువంటి సీతాకొక చిలుకటి అలాగే కేవలము ప్రతిఫలాపేక్షతో ఫలాసక్తితో ప్రయోజనాసక్తితో చేసేటటువంటి జీవనం గొంగళ కాబట్టి ఈ గొంగళి పురుగు తప్పక ఆ ఆ ప్యూపాదశని అనుభవించి కర్మస్థితి నుంచి బలంగా కర్మని ఫలితా ఫలితాశక్తితో చేసేటటువంటి స్థితి నుంచి నిష్కామ కర్మ స్థాయికి ఎదగవలసినటువంటి అవసరం ఆ కాలంలో గుణమిశ్రిత ఫలాన్ని గుణ బలాన్ని ఆహారాన్ని ఆ ప్యూపా దశలో ఈ గొంగళి ఏమి తిందో ఉపవాసం ఉంటుంది కేవలం ప్రాణాధారంగా ఉంటుంది అంతే మిగిలిన ఆహారం ఏం తినదు అలా ఉండి ఉండి ఉండి ఉండి ఉండి ఉండి ఆ పోరాటం పగలగొట్టుకునే దశలో రెక్కలు వచ్చేస్తుంది మౌలికంగా అది కీటకమే కానీ దాని యొక్క జీవన విధానం మారిపోయింది కాబట్టి ఈ సహజ పరిణామాన్ని గుర్తెరిగి మానవుడు తెలుసుకోవాలట శరీరమే నేనుగా ఉన్నటువంటి గొంగళి పురుగు బాగా రాత్రిం పగళ్ళు తినేస్తుంది దానికి తేడా పాడాలేదు ఒక్క గొంగలు పురుగుందంటే చాలా చెట్టు అంతా తినేస్తుంది ఆ చెట్టు జీవ జీవం హీనమైపోతుంది ఇక అట్లా విపరీతంగా తినేస్తుంది విపరీతంగా తినేసి జన్మించిన స్థాయి నుంచి వంద రెట్లు పెరుగుతున్నాడు అది అంత స్థాయికి ఎదుగుతుంది అది భౌతికంగా ఎదగడానికి అవకాశం లేకపోయే దశలో ఇక పరిణామం చెందడానికి ఉద్యమించి పీపా దశని స్వీకరిస్తుంది ఏ చెట్టును తినేసిందో ఆ చెట్టు కొమ్మకే ఆకుకే ఆ ప్యూపాగా వేలాడుతుంది వేలాడి వేలాడి వేలాడి అంతవరకు తినదంతా కరిగించేసి రెక్కలు తెచ్చుకొని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది ఈ జీవన క్రమాన్ని మనం ఒకసారి గమనిస్తే మానవుడు కూడా అలాగే సహజంగా అవ్వచ్చు కదా ఒకే జన్మలో అవ్వచ్చు ఎందుకు అవ్వకూడదు కానీ అంత మనోబలం అంత బుద్ధిబలం అంత ధర్మబలం బలం అంత పురుషార్థమైనటువంటి ఉత్తమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని సాధించాలనేటటువంటి బలీయమైనటువంటి ఆకాంక్ష తీవ్ర వైరాగ్యం తీవ్ర మోక్షేచ్చ స్వభావంలోనే కలిగినటువంటి వాళ్లకు ఇలా ఒక జన్మలోనే సాధ్యమే అసాధ్యమేం కాదు అలా తీవ్ర మోక్షేచ్ఛ లేనటువంటి వాళ్ళకి తీవ్ర వైరాగ్యం లేనటువంటి వాళ్ళకి సుఖప్రతీతి చేత అభిమానంచేత బంధించబడుతూ బాధించబడుతూ ఉన్నటువంటి దశలో ఉన్నటువంటి వాడికి దానంతటది వచ్చినప్పుడు చేద్దాంలే చూద్దాంలే అన్నాం అనుకోండి వస్తుంది ఎప్పటికో వస్తుంది ఏ రెండు వందల లేక రెండు వేల మూడు లేక రెండు వందల మూడు వందల అంటాడు మీరేం కంగారు పడదనైనా మీరు ఏదో ఒకనాటికి పరమాత్మని చేరుతారంటారా ఏదో ఒకనాటికంటే ఎప్పటికీ చేరుతాం స్వామి అంటారు అండ్ బాబా అంటే మహాప్రలయ కాలానికైనా తప్పక చేరతారట మహాప్రలయం అంటే ఇప్పుడుందా అప్పుడుందా ఇంకా నలభై బిలియన్ల సంవత్సరాల తర్వాత ఉంది అది బిలియన్ల సంవత్సరాల తర్వాత అంటే ఎప్పటికయ్యాను అట్లాగే క్వాడ్రిలియన్ అట ముప్పై క్వాడ్రిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడు పోతాడట సూర్యుడు పోవాలంటే అంత టైం ఉంది మరి భూమి పోవాలంటేనేమో నలభై ఐదు బిలియన్ల సంవత్సరాలు పడుతుంది సూర్యుడు పోవాలంటే ఏకంగా గ్రహాలతో సహా కలిపి ఓ నల్లటి చుక్కగా తయారవుతాడు ఈ గ్రహాలన్నీ సూర్యుడు కలిసిపోతాయి అప్పటికి ఎంత టైం పడుతుంది అంటే ముప్పై ఆరు క్వార్టర్ అంటే మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్లు నాలుగు సార్లు మిలియన్లు అనాలి అన్ని సున్నాలు పెట్టాలి అన్ని నలభై ఆరు అయిన తర్వాత కానీ సూర్యుడు పో అప్పటికి గ్యారంటీగా పోవచ్చు దానికి బ్రహ్మ నిర్వాణం అని పేరు ఇదేమో భూమి పోయేది ఇదేమో మహాప్రలయం అదేమో బ్రహ్మ నిర్వాణం ఆ బ్రహ్మ నిర్వాణ కాలాన్ని కూడా బ్రహ్మాండ పురాణం చెప్పింది ఈ మొత్తం కాలాన్ని మన్వంతరాలుగా రకరకాలైన పద్ధతులలో మనకు అర్థమయ్యే సంస్కృతిక ఆనాటి సంస్కృతిని అనుసరించి విడగొట్టి చెప్పారు రోజులని మాసాలని సంవత్సరాలని పక్షాలని అలాగే అరవై సంవత్సరాలని అలాగే పుష్కరాలని ఇలా మానవుడి యొక్క జీవన ప్రమాణంలో జరిగేటటువంటి పద్ధతుల కారణం ఏం చేసి చెబుతూ ఇక వైవస్సమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే అని సంకల్పం చెప్పుకునే పద్ధతి కూడా ఉంది అంటే ఒక మన్వంతరంలో ఒక యుగం ఉండదు అనేక యుగాలు ఉంటాయి నాలుగు యుగాలు మహాయుగం అట్లాంటి మహాయుగాలు చాలా ఉంటాయి ఒక ఒక మన్వాంతరంలో కారణం ఏమిటంటే ఇవాళ మనం చెప్పుకుంటున్నట్టే ఆ సూర్యుడు పోవడానికి ఒక ప్రమాణం ప్రకారం లెక్కేసాం ఈనాడు ఒక కాంతి కిరణం ఉత్పన్నం అవ్వాలి అంటే ఉదజని వాయువుల యొక్క అణువులు ఇన్ని అణువులు సంయోజన వియోజనాలు జరిగితే నష్టమైపోతే ఆ కాంతి మనకు వచ్చింది అని లెక్కేసాం ఆ లెక్కన సూర్యుడు ఒక క్షణానికి వెయ్యి కిరణాలను వెదజల్లుతాడు అనుకుంటే సహస్ర కిరణ సంయోజనత్వం అంటుంది అరుణం అయితే సూర్యుడు ప్రస్తుతం దగ్ధమైపోతున్న పరిస్థితిని లెక్కేసి ఆ నలభై క్వాడ్రిలియన్ సంవత్సరాల కింద లెక్కేసారు అంటే మా భూమి మీద ఉన్న సంవత్సరాలు ఎక్కడితే నలభై మిలియన్ మిలియన్ మిలియన్ మిలియన్ సంవత్సరాలు పడుతుంది సూర్యుడు నల్ల చొక్క అయిపోతాడు అప్పుడు నల్ల చొక్క అయిపోతే ఏది లేదండి ఇప్పుడు తెల్ల చొక్కలా కనబడుతున్నాడు ఇప్పుడు నిజానికి తెల్లచొక్క కూడా కాదు అది పశు పచ్చ చొక్క కాబట్టి ఆ తర్వాత మెల్లగా ఎర్రచొక్క అవుతాడు ఎర్రచొక్క తర్వాత తెల్ల అవుతాడు తెల్ల తర్వాత నల్లచొక్క అవుతాడు వీటికే రకరకాల పేర్లు పెట్టాం రెడ్ వార్ఫ్ అని వైట్ జైంత్ అని ఇలా పేర్లు పెట్టాం పేర్లు పెట్టి ఆ చివరికి నల్లచొక్క అయితే ఏమవుతాడండి అన్న ఏమీ అవదండి ఇప్పుడు పైన నల్లగా కనపడుతుంది కదా అంతరిక్షం అంతరిక్షంలో నల్ల చొక్కల్లో కూడా నల్లచొక్క అవుతాడు అంతకుమించి ఏమవుతుందన్న ఇలాంటి సూర్యులు ఇలాంటి నక్షత్రాలు కొటానుకోట్లున్నాయి పాలపుంతలో అలాంటి పాలపుంతలు విశ్వంలో కొఠానుకోట్లున్నాయి అలాంటి నెబులాలు అనంతంగా వ్యాపకమైన విశ్వంలో పొట్టాను మిలియన్ మిలియన్ ట్రిలియన్ ట్రిలియన్లు ఉన్నాయి అసలు ఎన్ని నల్ల చొక్కలు అయిపోతున్నాయో ఎన్ని ఎర్రచుక్కలు అయిపోతున్నాయో ఎన్ని తెల్ల చొక్కలు అయిపోతున్నాయో గణితించడానికి వీలుగానే కాదు అసంఖ్యేయ అని మన యొక్క గణితమానంలో ఒక ఉందన్నమాట అదే లెక్కించడానికి వీలు కాదని చెప్పడం ఒక ఒక సూచన రెండో పద్ధతి కూడా దానికి కూడా ఒక ప్రమాణం పెట్టారు ఇట్టాకే సునాలు సునాలు సునాలు సునాలు సునాలు అది అసంఖ్యేయ కాబట్టి లెక్కించడానికి వీలుగానని సౌర కుటుంబాలు నక్షత్రాలు పాలపుంత ఇంత విశ్వము కూడా ఎవరండి కారణం ఎవరండి కర్త ఎవరైనా ఇది నేను కర్త దీనికి నేను కర్త అని చెప్పగలరా భూమండలాన్ని అడుగుదామా భూమి మీద ఉన్న ఏడు కోట్ల మంది మానవులను అడుగుదామా ఓహో కనిపెట్టేశామనేటటువంటి శాస్త్రజ్ఞని అడుగుదామా అబ్బో బ్రహ్మాండం బదులయ్యేంత వరకు మేము అనేటటువంటి విజ్ఞానవేత్తలను అడుగుదామా కాదండి ఏనాటి నుంచో మాకు తెలిసి వాళ్ళని అడుగుదామా ఎవరిని అడిగినా నాయన నీవు కారణమా అంటే నేను కాదన్నారు తెలిసిన వాళ్ళందరూ ఏం చెప్పారయ్యా అంటే బాబు ఈ ప్రపంచానికి కర్త ఎవరు ఒకే ప్రశ్న ఈ విశ్వానికి కర్త ఎవరు ఎందుకని ప్రపంచం నేను విశ్వం నేను ఈ ప్రపంచం ఉంది ఈ ప్రపంచం అంత ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు ఎనిమిది లక్షల దేవరాశులు కదిలీవి కదలనివి స్థావర సమస్త సృష్టి అష్ట ప్రకృతి భూమి రాబోనలో వాయునోబురేవారీ భిన్నా ప్రకృతిరష్టధా అష్టధ ఎనిమిది ప్రకృతులు ఈ ఎనిమిది ప్రకృతులు నా శరీరము అన్నాడు ఆయన ఎవరు పరమాత్మ భగవద్గీతలో వ్యాస భగవానుడు చెప్పాడు శరీరం శరీరం శరీరం అంటే ఏదో కిడ్నీలు ఉబరిదిత్తులు గుండె కళ్ళు కాళ్ళు ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు దీన్ని శరీరం అన్నలా వాళ్ళు శరీరం అంటే అష్ట ప్రకృతులు మెయిన్ అంటే అష్ట ప్రకృతులు మరి నేనంటే అన్నారు ఇప్పుడు నేనంటే ఆ విశ్వానికి కారణమైన స్థితి ఒకటి ఉంది అది పురుషోత్తముడు పరతరం నాణ్యస్తి ధనంజయా మై సర్వమిగణ ఇవ అన్నాడు సూటిగా చెప్పేసాడు ఏమయా నువ్వు ఇన్ని ప్రశ్నలు అడగాల్సిన పని సృష్టిలో ఒక ధర్మం ఉందంట దీని పేరు ఓతప్రోత ధర్మము అంటారు మీరు ఎవరైనా రుభు గీత చదివితే అందులో ఋతుంభరా ప్రజ్ఞ గురించి ఉంటుంది మానవుల సాధకులందరూ కూడా వారి వారి స్థితులను బట్టి తగినటువంటి అధ్యయనం చేయాలి ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్ళు బ్రహ్మనిష్ట కొరకు చేయవలసినటువంటి బ్రహ్మానుసంధానం కొరకు చేయవలసినటువంటి అధ్యయనంలో భాగం రుఘుగీత ఆ రుభు బాగా అధ్యయనం చేయాలి ఆత్మనిష్ట లేనటువంటి వాళ్ళేమో దాసబోధ చదవాలి దాసబోధ చదివితే మానవ జీవితం ఎంత అల్పమైనదో ఎంత బుద్భుతమైనదో గడ్డిపోత వంటిదో అర్థమైపోతుంది తన గురించి తానే గొప్పగా చెప్పుకునే లక్షణం పోతుంది ఇతరులను అనుమానించే లక్షణం పోతుంది ఈశ్వరుడు ఎలా ప్రత్యక్షంగా ఉన్నాడో బోధపడుతుంది ఫలిత ఈశ్వరుని నిర్ణయించలేమని తెలుసుకోగలుగుతాం ఎందుకంటే ఇవాళ అమ్మంటే పిలిచి అన్నం పెట్టేది అయ్యా అంటేనేమో పిలిచి డబ్బులు ఇచ్చేవాడు ఈ రెండు లక్షణాలతోనే తల్లిదండ్రులను చూస్తున్నాను తప్ప ఇతరత్రా మిగిలినటువంటి విశేషమైన ఔన్నత్యాన్ని గుర్తించే స్థాయి పోయింది అధ్వానమైనటువంటి ఏమంటారు దాన్ని అత్యంతికమైనటువంటి తక్కువ బుద్ధి వికాసాన్ని లోయస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనం వాళ్ళ జీవిస్తున్నాం ఇంకా ఎలా చెప్పుకున్నామంటే నాన్నగారంటే ఏటీఎం కార్డు అమ్మగారంటేనేమో టిఫిన్ ప్లేటు ఇలా మాట్లాడుకునే దశకి క్షీణ దశకి సంబంధించినటువంటి సంస్కృతిని భౌతిక లక్షణాన్ని మాత్రమే పరిగణ తీసుకునే మానవులు జీవనంలో జీవించే రోజులు మనం వాళ్ళు చూస్తున్నాం ఒకనాటికి వీళ్ళే బలపడవచ్చు లేదా ధర్మాన్ని పాటిస్తూ సదాచారాన్ని పాటిస్తూ ఔన్నత్యాన్ని తెలుసుకుని దివ్యత్వాన్ని సాధించేటటువంటి మానవుల యొక్క సంఖ్య అసంఖ్యయంగా పెరిగి కృతయుగం ఆవిర్భవించవచ్చు కృతయుగ లక్షణం అది కాబట్టి అలా ఎవరైతే జీవితంలో మానవత్వం నుంచి దివ్యత్వానికి దివ్యత్వం నుంచి ఆత్మనిష్టకి ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టకి బ్రహ్మనిష్ట నుంచి పరబ్రహ్మనిష్టకి ఉత్క్రమణ ఔన్నత్యమైనటువంటి మార్గంతో ప్రయాణం చేసేటటువంటి జీవనాన్ని కలిగి ఉండాలి అతనికి ఏ లోపము కనపడవు ఏ అసత్తు కనపడదు ఏ అనాత్మ కనపడదు అతను చేయదగిన కార్యములే లేవు అతనికి ఏ దృశ్యములు లేవు తెలిసి మౌనము పూనవే చెలిపి మనసా తెలుసు కదా ఇంకా దాని గురించి మాట్లాడడం మౌనం పూనితే అదే బాయ్ ఏమీ వద్దు ఊరకండు అవసరం లేదు కాబట్టి ఇలాంటి ఉత్తమమైనటువంటి సూచనలు అన్నింటికీ కలిపి కందార్థంలో ఒక ఉపమానంతో ప్రారంభించారు మేనెరుకల రెండింటిలో దానిని ఇది దీనిని అదియు తాగ సృజించున్ ఇప్పుడు అర్థమైపోయా మనకి ఆ అనంత విశ్వం ఈ అష్టప్రకృతులను సృజిస్తుంది మళ్ళీ ఈ అష్ట ప్రకృతులు పోయి అందులో కలిసిపోతున్నాయి దా ఈ అష్ట ప్రకృతులు భాగమైనటువంటి జడచేతనాత్మకమైన స్థావర జంగమాత్మకమైన జీవ సృష్టిని వృక్షజాలాన్ని జంతుజాలాన్ని సృష్టిస్తారు దాన ఇది దీనన అది అన్నారు ఒక భారతీయ సంస్కృతిలో మాత్రమే ఆడపిల్ల ఏడపిల్ల అనే ప్రయోగం దానికి స్త్రీవాద సంగతులు వచ్చి చేరి తగాద పెరిగిపోయినాయి అంటే హింస ఎక్కడైతే పెరుగుతుందో అణచివేత ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఈ పోరాటాలు వస్తాయన్నమాట మన సంస్కృతిలో ప్రతి ఒక్కరిని ఈశ్వరుడుగా ప్రతి ఒక్కరిని పరమాత్మగా ఎవరి గౌరవాన్ని వారికి ఎవరి ఔన్నత్యాన్ని ఎవరి జీవనాన్ని వారి వారి యొక్క ముక్త స్థితిని జ్ఞానస్థితిని మోక్షస్థితిని నిలబెట్టుకోవడానికి అనువైన సహకారాన్ని అందించే పద్ధతిగా మాత్రమే ఏర్పడినటువంటి సంస్థ దాంట్లో నుంచి మనం ఏం చేసామంటే ఓ మెట్టు కిందకి జారి స్వయంగా ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన అనేటటువంటి దాంతో మొదలుపెట్టాం ప్రతి ఒక్కరూ వాడి వాడి ఖాతా కలిగి ఉండాలి వాడి జీవితానికి సరిపడా డబ్బు సంపాదించి ఉండాలి వాడి ఆశ్రయాన్ని వాడి కలిగి ఉండాలి వాడి ఆధారాన్ని వాడు కలిగి ఉండాలి ఎవరు ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు ఎవరు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరికి బోధించాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరిని అనుసరించాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరికి ఏమీ తెలియజెప్పేది కూడా ఏమీ లేదు అదే స్వత అందరూ కూడా అని ఎవరికి వారు మూఢత్వంలో మునిగిపోయే స్థాయికి దీన్ని దిగదార్థం ఒక్క మెట్టు జారితేనే ఇలా అయింది మన పరిస్థితి ఇంకా పది మెట్లు జారితే ఏమవుతుందో తెలియదు మేము ఈ పరిణామం చూస్తే అనంత విశ్వం మీద చూద్దామా అంటే ఏదో పెద్ద పరిణామం జరిగిపోయినట్టు కనబడుతుంది కానీ మన చుట్టుపక్కల అనంత విశ్వం మీద చూస్తే ఇది ఒక ఆకు కదిలినంత విషయం కాదు కొన్ని వేల సంవత్సరాలలో జరిగినటువంటి పరిణామం అంతా అనంత విశ్వం దృష్ట్యా చూస్తే అంటే ఒక ప్రజాపతి దృష్ట్యా చూస్తే ఒక బ్రహ్మము దృష్ట్యా చూస్తే ఒక మన్వంతరం దృష్ట్యా చూస్తే ఒక కల్పం దృష్ట్యా చూస్తే దైవస్వత మన్వంతరే శ్వేతవరాహ కల్పే అలా చెప్తున్నాం కదా అలా చూస్తే వాటి దృష్ట్యా చూస్తే ఒక ఆకు కదిలితే ఎంత విషయమో ఎంత మార్పు అంత మార్పు మాత్రమే ఇదంతా మళ్ళీ అంతా మార్చడానికి ఆది దైవతం ఒకసారి కనుక పూనుకుందంటే మొత్తం మారిపోయి మానవుడికి పాఠం చెప్పాలి అంటే సులభమైన మార్గం ఏమిటంటే ఆది దైవత పనిలో విదుగుతుంది అంటే ఏమిటంటే ఈ అష్ట ప్రకృతుల ఆది దైవతం ఈ అష్ట ప్రకృతులు అప్పుడప్పుడు ప్రతి స్పందించడం మొదలు అప్పుడు స్పందించవరు మామూలుగా నీకు అవకాశం ఇస్తాయి తాపత్రయంలో ఆధ్యాత్మిక ఆది భౌతిక తాపముల చేత నువ్వు పరిణామం చెంది జ్ఞానాన్ని గనక పొందితే సాక్షిత్వాన్ని గనక పొందితే అప్పుడు ప్రకృతి జోలికి వెళ్ళవు కానీ మానవుడిలో అహం బలపడి బలపడి బలపడి ప్రకృతి జోలికి వెళ్ళిపోతాడు వెళ్ళి ప్రకృతిని నేను స్వాధీనపరుచుకుని నేను చెప్పినట్టు సూర్యుడు వినాలి నేను చెప్పినట్టు ఇంద్రుడు వినాలి నేను చెప్పినట్టు నవగ్రహాలు వినాలి అనే రావణాసురుడి మోడల్లో హిరణ్యకశపుడి మోడల్లో నరకాసురుడి మోడల్లో ఇలా వాళ్ళ ఆ మోడల్స్ అన్నీ అవేనమాట అలా తయారైపోతాడు మానవ హిరణ్యాక్ష హిరణ్యకశ్యప రావణ కుంభకర్ణ ఇంద్రజిత్తు ఇలాంటి పౌరాణ పురాణాల్లో మనకి ఇలాంటి వాళ్ళందరూ బాగా తగులుతారు వీళ్ళందరూ ఎవరయ్యా అంటే ఆ మొత్తాన్ని బ్రహ్మాండం మొత్తాన్ని నేనే శాసిస్తానమాట ఆ నేనే అన్న లక్షణం చేత శరీరధారి అయి ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా నేననేప్పటికీ అది చిట్ట చివరికి అద పతనం చెందిపోతుంది వీళ్ళకేం ఆలోచనలు వస్తాయి అంటే నేల మీద పాకే గుమ్మడి తీగకి పెద్దకాయను పెద్ద వృక్షంగా ఉన్న మర్రి చెట్టుకి చిన్నకాయ ఇటుదడి అయిపోవాలి నేను చెప్తున్నాను అన్నట్ట నేను చెప్తున్నాను అనగానే ఆ మర్రి చెట్టు నిండా పెద్ద పెద్ద గుమ్మడి అనుకోండి దానికి ఎవరైనా కూర్చుని ఉంటే ఆ గుమ్మడికాయ వాడిని ఎత్తిన పెడితే కపాల మోక్షం అవుతుంది ఇలాంటి అవివేకంతో మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి వేదన రాగానే నిందించడానికి ఈశ్వరుడే కనబడతాడు వేరే పని పాడలేదు ఆ ఈశ్వరుడికి ఏం పని పాడలేదు ఈయనకి వేదనలు ఇవ్వడానికి ఆయన తీరుగా కూర్చున్నాడా దుఃఖం వస్తే చాలండి మానవుడు మొట్టమొదట నిందించే పని ఆయననే స్థుతించేది జీవితంలో ఎప్పుడైనా చేస్తాడో చేయడో తెలియదు కానీ ప్రతి మానవుడు ఈశ్వరుని నిందించేటటువంటి అధమమైన కార్యాన్ని చేస్తున్నాడు ఆ ఈశ్వరుడు ఆ అష్ట ప్రకృతి చైతన్య రూపంలో వ్యాపకమై ఉన్నాడు ఏకకాలంలో సాక్షిగా కూడా ఉన్నాడు తత్ప్రభావం చేత కర్మఫలప్రదాత అని పిలవబడుతున్నాడు జీవుని చేత ఆయనకు ఆయన ఏం చెప్పుకోలే నేను నేను ఫలితాన్ని ఆయన చెప్పుకోలే ఎప్పుడు ఆ కర్మఫలప్రదాతగా జీవుడు చూస్తున్నాడు కారణం ఏమిటంటే ఇతడు కించితజ్ఞుడు ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆ సర్వజ్ఞమనేటటువంటి నేనైనా కించితజ్ఞమనే అష్ట ప్రకృతులైనా ఇవన్నీ ఏ మూలము లేక వచ్చినాయి ఏ పాదు లేక వచ్చినాయి తమకు తామే వచ్చినాయి తమకు తామే లేకుండా ఇది దానను దానను ఇది యూ తగ సృజించు ఎప్పటికప్పుడు కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు ఎప్పటికప్పుడు కొత్త దేవతలు పుట్టుకొస్తున్నారు ఎప్పటికప్పుడు మానవుని యొక్క గుణధర్మాన్ని బట్టి ఆయా దేవత ఆరాధనలు మారిపోతున్నాయి వైదికం తగ్గిపోతూ అవైదికం ప్రబలిపోతూ ఉంది మరలా ఏనాడో పాప శంకర భగవద్పాదులు అసేతు హిమాచలం కాలినడకన పర్యటించి అవైదిక ధర్మాలన్నింటినీ కూడాను సంస్కరించి మానవుని మరలా సరైన దారిలో పెట్టాడు మరలా అటువంటి సంస్కృతి ప్రబలుతోంది కాబట్టిరుకలివియు మూలము లేనిదే సృజనయ్యననుంచు ఈ కేవల జ్ఞానాన్ని బాగా తెలిసినటువంటి మహానుభావులు దేశితులు దానికి మూలం లేదురా బాబు ఓ కాలంలో ఓ గాలిపాటుకు వస్తుంది ఓ కాలంలో ఓ గాలిపాటుకు పోతుంది పెద్దలు నేను అడిగాను వారిని మా గురువు గారి నిర్భయానంద స్వామి మేఘానరసింహారావు మేము వెళ్ళి ఓ చెరువు పెట్టుని ఎక్కడో గడ్డి బయల్లో కూర్చుని ఉన్నాం సాయంత్రం పూట సూర్యాస్తమయ కాలానికి నాలుగింటి నుంచి అక్కడ కూర్చునే వారు వారప్పుడు వెళ్ళే వెళితే ఓ గాలిపాటు సాధారణంగా సూర్యాస్తమయంలో ఆ ఇంటికి వచ్చేస్తాం ఆ రోజు రాలేదు ఏదో మాట్లాడుతూ ఎవరో వచ్చారు ఏదో విచారణ చేస్తూనో ఈ లోపల సూర్యుడు పొద్దుకోకుండా మొదలు పెట్టాడు పొద్దుకోకుండా మొదలు పెట్టేప్పటికీ గాలిపాటుకి పురుగులన్నీ రావడం మొదలుపెట్టాడు ఏం ఇప్పటిదాకా పురుగులు ఇప్పుడు అర్జెంటుగా పురుగులు వచ్చేసినాయి ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఓ గాలిపాటుకు వస్తాయిలే ఓ గాలిపాటుకు పోతాయిలే అన్నారు ఈ గాలిపాటుకు రావడం ఏమిటి ఈ గాలిపాటుకు పోవడం ఏమిటి అన్నారు ఈ సృష్టి ఏదైనా తరంగ రూపం కదా తరంగాల రూపంలోనేగా సముద్రం ఉంది తరంగాల రూపంలోనేగా అన్ని శక్తులు ఉన్నాయి తరంగాల రూపంలోనే కదా విశ్వశక్తులు కూడా ఉన్నాయి తరంగాల రూపంలోనే కదా నాదం ఉన్నది తరంగాల రూపంలోనే కదా కాలం కూడా ఉండేది కాబట్టి ఒక కాలానికి వచ్చినాయి ఒక కాలానికి పోతాయి ఈ విశ్వం కూడా అంతేనైనా ఒక కాలానికి వచ్చింది ఒక కాలానికి పోతుంది అని రెండు మాటల్లో తేల్చేసారు ఉపమానమేమో గాలిపాటుకు వచ్చినటువంటి పురుగు చెప్పింది ఏమిటి అంటే ఒక కాలాన్ని ఒక తరంగంలో విషయం వచ్చింది ఒక తరంగంలో పోయి ఇప్పుడు తరంగం సత్యమా అంబుధి సత్యమా కాలం సత్యమా కాలారి సములైనటువంటి దేశికులు సులభంగా ఒక మాటలో సూచన చేసి తేల్చేసారు ఓ జీవిత సత్యం బోధపడింది ఓ ఒక పాటుకు వచ్చాం ఓ పాటుకు పోతున్నాం అంతే జాలర్లు అంటారు సముద్రం దగ్గర పాటు పోటు అయ్యా సముద్రం పోటు మీద ఉంది ఇప్పుడు అంటాడు అంటే బాగా తణుకు వచ్చేస్తుంది భూమి మీద పాటు మీద వెనక్కపోతుంది చంద్రుని యొక్క ప్రభావం చేత ఈ పోటు పాటు సంభవిస్తూ ఉంటాయి సాధారణంగా నాగరికులకి ఈ పోటు ఏమిటో ఆ పాటు ఏమిటో తెలియదు ఈ పట్టణాల్లో నివసించే వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలియదు లైట్లు వేసుకోవడం వాటి ఇష్టం జీవించడమే తప్ప ప్రకృతి దాని ధర్మాలు వివరాలు ఏమీ తెలియబడదు అందుకనే కనీసం ఒకసారైనా జీవితంలో కార్తీక పౌర్ణమికి మాఘ తలవార్ వైశాఖ పౌర్ణమికి తెల్లవారుజామనే సముద్రం దగ్గరకు పోయి కాస్త చంద్రుడు అంటే ఆ సూర్యుడు అంటే ఏమిటి సముద్రం అంటే ఏమిటి పోటంటే ఏమిటి పాట అంటే ఏమిటి ఎలా వస్తాయి ఎలా పోతాయి అని ఆ ప్రకృతి శక్తులను గురించి తెలుసుకొని ఓహో ఇంతే కదా జీవితం అనేటటువంటి సామాన్యమైనటువంటి గుర్తెరిగి జనన మరణాలు కూడా తరంగాల వంటివే ఈ తరంగాలు ఆగినప్పుడు స్నానం చేస్తానన్నట ఆ సముద్రంలో అలలాగేది ఎప్పుడు ఈయనెళ్ళి స్నానం చేసేది ఎప్పుడు అది అవ్వదు ఇది అవదు అట్లాగే జనన మరణాలనే తరంగాలు తనంతట తామే తగ్గిపోయిన తర్వాత నేనప్పుడు ఆత్మనిష్ఠుడే కదండి అన్నట్టు అది ఎప్పటికీ తగ్గదు ఈయనెప్పటికీ ఆత్మనిష్ఠుడు అవడం ఈ మధ్యకాలంలో ఇలా అడిగేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటీ ఏ మహనీయుడైనా సరే దేశికుడైనటువంటి మహనీయుడు ఆ కాలారి సములైనటువంటి దేశికులు ఆ బయలుస్థితి ఎందు నిలకడ కలిగి ఉండి ఆ ఆ నిర్ణయంతో అక్కడ దృఢీకరించబడినటువంటి జ్ఞానాతీత స్థితితో తురీయాతీత స్థితితో జాగ్రత్తలో జాగ్రత్త జాగ్రత్తలో స్వప్నము జాగ్రత్తలో సుశుద్ధి జాగ్రత్తలో తురీయం స్వప్నంలో జాగ్రత్త స్వప్నంలో స్వప్నము స్వప్నంలో సుషుప్తి స్వప్నంలో తురియం సుషుప్తిలో జాగ్రత్త సుషుప్తిలో స్వప్నము సుషుప్తిలో సుషుప్తి సుషుప్తిలో తురియం తురీయంలో జాగ్రత్త తురియంలో స్వప్నము తురియంలో సుషుప్తి తురియంలో తురియం అనే ఈ పదహారు అంతర్దశలు కూడా నేను మేను మధ్యలో ఈ పదహారు అంతర్దశలు ఉన్నాయి ఎనిమిది శరీరాలు వీటన్నింటినీ తరంగములుగా హేనములుగా బుద్బుదములుగా, తెలిసి ఇవి లేనివని నిర్ణయించుకున్నటువంటి దేశి కూడా ఎవరైతే ఉన్నారో ఆయన లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటే ఆ వ్యక్తికి సబవే ఆ రకమైన విజ్ఞానాన్ని ఆ రకమైన వికాసాన్ని ఆ రకమైన నిర్ణయాన్ని ఆ రకమైనటువంటి స్థితిని స్వానుభవంగా ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ నిలకడ చెంది ఉన్నాడు మేనెరు కలిపుడు దేనందున్నవో చూచి లేని మేనెరు కల లేనివనుచున్నము సులభంగా చెప్పేశారు ఎక్కడ ఈ నేను మేను లేవో దానిని చూడుము మొదల అచలము నరిగించదా విదితముగా లేని ఎరుక వివరించదా తుదకు ఎరుక విడిపించదా ఇది కదా క్రమం మరి మొదలు ఏం చేయాలంటే ఇప్పుడు బయలును దర్శింపజేశారు ఆ బయలు యొక్క లక్షణాలని చెప్పారు ఆ తదుపరి ఎరుక ఎట్లా లేదో వివరించి చెప్పారు ఇప్పుడు ఎరుకను విడిపించేస్తున్నారు ఆ విడిపించే లక్షణంలో ఏం చెప్తున్నారయ్యా అంటే అయ్యా బయలును దర్శించావు కదా అటు లే కనుపుడమీ అందునను పట్టు మరువక గుట్టు విడువక పట్టు మరువక గుట్టు విడువక దిట్టమైపోవే ఈ దిట్టం అన్న పదం ధ్రువబేరానికి కూడా ఉంటుంది అంటే ఒక ఆలయంలో మూల ఉన్నటువంటి స్థానానికి గర్భాలయానికి దిట్టం అని పేరు అలా దిట్టంగా ఉండాలంట మనిషి చూడరా దిట్టంగా ఉన్నాడు అంటారు దిట్టంగా ఉండమంటే ఏమిటి అంటే కాలాంతరంలో ఏర్పడేటటువంటి ఎరోషన్ అంటాం అంటే వాయువు వల్ల కానీ అగ్ని వల్ల కానీ వర్షం వల్ల కానీ భూమి యొక్క ప్రతాపం వల్ల కానీ భూకంపాల వల్ల కానీ ఏ ప్రమాదం లేకుండా ఉండేటట్టుగా దాన్ని గనక నిర్మాణం చేస్తే దిట్టమైన నిర్మాణం అంటాం ఉదాహరణకి బృహదీశ్వరాలయం ఏనాడో కట్టేది ఉదాహరణకి కేదార్నాథ్ కేదార్నాథ్లో చాతారంధాములో ముఖ్యమైన చాలా చాలా అతి ముఖ్యమైన కేదార్నాథ్ అలాగే పశుపతి నాథ్ ఇలా భారతదేశంలో అనేక నిర్మాణాలు ఉన్నాయి అవి ఏమీ అవల కాలాంతరంలో ఏ మార్పు చెందల దట్టంగా ఉన్నాయి అలాగే మనిషి కూడా అలా దృఢంగా ఉండాలట ఆ ధ్రువ బేరం వలె ఉండాలట ఆ గర్భాలయంలో ఉన్న మూల ఉండాలట దివ్యత్వాన్ని సహజంగా అనుభవించాలట స్వాత్మనిష్టను కలిగి ఉండాలంట బ్రహ్మనిష్టను కలిగి ఉండాలి పరమునిరిగి పరబ్రహ్మైనటువంటి నిర్ణయాన్ని పొంది ఉండాలి ఇవన్నీ ఎలా వస్తున్నాయో ఎలా పోతున్నాయో ఒక ఆట వలె ఇత పూర్వక తాటి ఆకుల బొమ్మల పిల్లలు చేసి ఆటవలే ఆ బొమ్మల ఆట ఎలా ఉందో ఆట వలె చూడమన్నారు ఇక్కడ ఏమంటున్నారు ఒక తరంగం వలె చాలామందికి ఆ నాట్యాన్ని ఉపాసనగా ఈశ్వర ఉపాసన నటరాజ ఉపాసన అంటూ ఏదైనా ఉందంటే అది నాట్యం ఆ నాట్యంలో తరంగం అనే లక్షణం ఉంది ఆ తరంగాన్ని ఆ నర్తించి చూపిస్తారు నా చిన్నప్పటి నుంచి నేను ఆ వినేవాడు ఆ తరంగం మా అమ్మగారు మా తీసుకువెళ్ళి మరి దసరాలలో కేవలం ఈ నృత్యం గానం ఇలాంటి లలిత కళలలో ఉన్న అంతరార్థాన్ని నేర్పడానికి తీసుకెళ్లేవరాడు ఆ పక్కన కూర్చుంటే ఏరా ఏమైనా అర్థమైందా కీర్తన అని అడిగేవారు అంతా అయిపోయింది రోజు నాట్యం అయిపోయిన తర్వాత అర్థమైంది అర్థమైంది నాకు అప్పుడు ఎన్నేళ్ళు తిప్పు తిప్పుకుంటే అంతా బాల్యం అప్పుడప్పుడే విడిచింది ఎనిమిది నుంచి పదేళ్ళు పన్నెండేళ్ళు అయినా సరే ఆవిడ అడిగేవారు ఏరానికి అర్థమైందా అని అలా ఆ అర్థమైందా అని అడగడం వలన వాటిని బాగా వినటం నేర్చుకున్నా బాగా అర్థం చేసుకుని మనసుకు పట్టించుకున్నా కృష్ణ శబ్దం అని రకరకాల తరంగాలు ఉంటాయి తిల్లానాములో అది కూడా ఒక లక్షణం ఇలా వాటన్నింటినీ వింటే నాకేం తరంగము అంటే మనలో ఆనందము కూడా ఒక తరంగమే కదా కాసేపు చూస్తున్నప్పుడు యజువంశుధం బుధిచంద్ర స్వామిరార స్వామిరార ఇలా ఇలా పిలుస్తూ ఉంటాం అలా పిలిచేటప్పుడు మనం కూడా అందులో లీనమై తన్మయమై చూసినప్పుడు ఆ పరమాత్మని మన హృదయంలోకి పిలిస్తే కలిగేటటువంటి ఆనంద తరంగం ఏర్పడుతుంది అది కూడా ఒక తరంగమే ఆనంద లక్షణం కూడా ఒక తరంగమే కానీ దానికి సాక్షి దానికి సాక్షి అయినప్పుడు ఏమైందంటే అందులో ఏం లేదు అలా మేనెరు కలిపుడు దేనందున్నవోచూచి ఆ బయలులో ఈ విశ్వమనే నేను అష్ట ప్రకృతులు అనే మేను ఉన్నాయి ఇవి దానిని దానిని ఇది ఒకదాని ఒకటి పరిపూరకం సంపూరకంగా ఏర్పరిచినట్లు కనపడుతుంది కానీ లేనిది లేనిదాని మరలా సృజించినట్లు మాయ మిథ్యను సృజించినట్లు మావియందు శిశువు తయారైనట్లు ఇలా ఒకదానికొకటి లేనిది మరొక దానిని సృష్టిస్తుంది ఇది మళ్ళా దాన్నే ఆ లేని స్థితిలోకి లేనమైపోతుంది అలా ఉన్న బయలులో ఈ మేనెరుకలు రెండూ లేనివనే జీవిత సత్యాన్ని తెలుసుకో దేనందున్నవో చూచి ఆ దృష్టితో చూడటం నేర్చుకో ఆ దర్శనంతో నీవు తరించు సూచి అంటే అర్థం అది కాబట్టి సాంఖ్యతారక అమనస్కములన్నీ దర్శనములే తారకం కూడా అలా దర్శించాలి ఆ దృష్టితో ఎదగాలి ధరించాలి అవతలకి చేరాలి ఆ సాపేక్ష స్థితి నుంచి నిరపేక్ష స్థితికి ఎదగాలి అలా ఎదిగి చూడు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటే ఈ విజ్ఞత అందుకనే వీటికి నిర్గుణాత్మ జ్ఞానకందార్థ దరువులు అని పేరు అంటే ఈ తెలియడం అన్న లక్షణం జ్ఞా ఈ జ్ఞా ముందు ఆ అనే ప్రత్యయం పెడితే అజ్ఞా అంటే తెలియదు ఆయన అడుగు ఏదన్నా అడుగు తెలియదు అంటుంటాడు అంతే అది అజ్ఞా అజ్ఞానం సరే జ్ఞా అంటే జ్ఞానం ఏకాక్షర శబ్దం అంటారనమాట సంస్కృతంలో ఉన్న విశేషం ఇదే ఒక అక్షరం చెప్పినా అదొక శబ్దం దాని గురించి వివరించాలంటే వెయ్యి పేజీలు వివరించవచ్చు కాబట్టి జ్ఞా అనే ధాతువు ద్వారా ఉత్పన్నమైనది జ్ఞానం ఇది తెలియ తెలుసుకోవడం అనే ప్రక్రియ సాధన సాధన చేయండి సాధన చేయండి అంటే అర్థం ఏమిటంటే పరోక్ష నిర్ణయంగా చూచి చదివి విని తెలుసుకున్నటువంటి వాటిని స్వానుభవ ప్రమాణంలో నిర్ణయం పొందటాన్ని జ్ఞానము అంటారు అంతేగాని చదివితే జ్ఞానమని వింటే జ్ఞానమని అనుకోరాదు అని పెద్దలు స్పష్టంగా తెలిసారు కాబట్టి శ్రవణ కాలమునందు కలిగే జ్ఞానము తత్కాలవత్ మాత్రమే ఏర్పడతాయి శాశ్వతమైనటువంటి జ్ఞానంగా పరిణమించదు దానిని కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతం ద్వారా కొద్ది మేరకు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ అంతః అంతరింద్రియాల ద్వారా దానిని శాశ్వతమైనటువంటి స్థితి దాకా తెలుసుకోగలిగే అవకాశం బుద్ధి గ్రాహ్యమతీంద్రియం కాబట్టి ఈ జ్ఞా అనేటటువంటి లక్షణానికి పునాది పాదు బుద్ధి సత్వగుణం దానిని ఆశ్రయంగా స్వీకరించాలి ప్రయత్నించి తమో గుణాన్ని పోగొట్టుకోవాలి సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం తమో గుణాన్ని పారద్రోలట ప్రతి ఒక్కడికి ఏమనిపిస్తుంది అంటే దానంతా అదే అయిపోజని నేను ఏమైనా చేయాలా అనిపిస్తుంది ఇలా చేతన స్వరూపుడై ఉండి జడస్వరూపుడుగా వ్యవహరిస్తూ ఉంటాడు హాయిగా నిద్రపోవడం హాయిగా తినడం ఇంద్రియ సుఖాలను అనుభవించడం ఇవే బాగుంటుంది ఇవి చెడిపోతే మానవుడు ఉండలేడు తనకై తాను ఏ వ్రతాన్ని స్వీకరించడు ఏ దీక్షని స్వీకరించడు ఏ ఉపాసన చేయడు ఏ సాధన చేయడు ఏ విచారణ చేయడు ఏ అధ్యయనము చేయుడు తనకు తానే అన్నీ లభించేసేయాలంట అదేమిటంటే అంటే మీరే చెప్పారు కదండి తనకు తానే ఈ విషయం అంతా వచ్చేసింది తనకు తానే ఈ బ్రహ్మాండం వచ్చేసింది అలాగే తనకు తానే జ్ఞానం కూడా వచ్చేసింది లేని అంట సోమరిపోతు పరమ సోమరి అంటారు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఈ తమో ధర్మం కలిగిన వారందరిలో ప్రాథమికంగా కనబడేది ఏమిటంటే పరమసో మరి అశోక పళ్ళు మూడు మైళ్ళు ఇవ్వాలి నాయన అనేది మా అమ్మగారు ఏ రోజైనా సమయానికి ఏ పనైనా చేయకపోయినా లేవకపోయినా చేయకపోయినా సరిగా శ్రద్ధ లోపం వచ్చినా వెంటనే నాయన నీ గురించే నాయన విద్యాప్రకాశానందగిరిగారు చెప్పారు పరమశోమరి నువ్వే నాయన అశోకు పళ్ళు మూడు మైలు ఇవ్వాలరా నీకు అంటూ ఉండేది అది వాళ్ళ తమ్ముళ్ళైనా వాళ్ళ పిల్లలైనా పెద్దలు ఎవరైనా తన చుట్టుపక్కల ఎవరైనా ఆ సోమరితనంతో వ్యవహరిస్తే అవి క్షమించేది కాదు వెంటనే ఒక ముళ్ళు వంటి మాటతో వాటిని మేలుకులువి కాబట్టి తగుపాటి గురువును ఆశ్రయించి మనల్ని మనం మార్పు చెందించుకోవాలి మారినటువంటి జీవనమే దివ్య జీవనం నవ్య జీవనం నవజీవనం మెహర్ బాబా నవజీవనం అన్నారు అరవింద మహర్షి దివ్య జీవనం అన్నారు పేరేదైన మనం సత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఆ అన్వేషణ ఆ విచారణ చాలా ముఖ్యం శోధన సాధన ఈ రెండు లేకుండా సిద్ధి దశకి ఎవరూ చేరలేరు చేరజాలరు కాబట్టి సత్వగుణాన్ని ప్రధానంగా పట్టుకొని బుద్ధిని ప్రధానంగా పట్టుకొని జ్ఞానం అనేదాన్ని ప్రధానంగా పట్టుకొని ఆ జ్ఞా అనే స్థాయి నుంచి జ్ఞా జ్ఞానము అనే స్థాయికి చేరాలి చేరిన తర్వాత నుంచే నీ పని మొదలవుతుంది తెలుసుకున్న తర్వాత నుంచే నీ పని మొదలవుతుంది తెలిస్తే ఏమీ పని అయిపోలే చాలామంది ఏమిటంటే తెలుసుకుంటే పని అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తా కదా తెలుసుకున్నాం కదా అంటే తెలుసుకుంటే పని అవ్వాలి పని మొదలయ్యింది జ్ఞానంతో కర్మ చేయాలి అంతకుముందు అజ్ఞానంతో కర్మ చేసి అందువల్ల బంధహేతు అయింది ఈ జ్ఞానంతో కర్మ చేయడం వలన నువ్వు కర్మ సుకౌశలం ఆ బంధానికి సాక్షిగా ఉండే నిష్కామ కర్మస్థితికి ఎదుగుతావు ఎదిగావు సరే జ్ఞానం తర్వాత ఏమిటండి విజ్ఞా వి అనే ప్రత్య విశేషమైన జ్ఞానం మన జీవితంలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఏమండి మీరు ఆయన ఏ విషయమైనా అడగండి చాలా విశదంగా చాలా సులభంగా చాలా అర్థమయ్యే పద్ధతిలో అందరికీ తన దగ్గరకు వచ్చిన ఎవరినైనా అడిగిన వారెవరినైనా సరే తన అడిగిన విషయం గురించి తనకు తెలిసిన అంశాన్ని ఎంతో శ్రద్ధతో ఓర్పుతో ఆయన బోధిస్తారండి చాలా విజ్ఞానం ఉంది ఆయన దగ్గర అంట అలా ఎవరైతే తన ఆజీవన పర్యంతం ఆ పని చేస్తారో వాళ్ళందరూ ఎవరంటే విజ్ఞానులు విశేషమైన జ్ఞానం కలిగిన వారు ఈ విజ్ఞ వలన సమాజానికి మేలు జరుగుతుంది మానవ లోకానికి మేలు జరుగుతుంది మానవ కళ్యాణం సాధ్యమవుతుంది అందువలనే సైన్స్ టెక్నాలజీ ఈ రెండు విజ్ఞానంలో భాగం ఈ రెండు విజ్ఞానంలో భాగమే కానీ ఈ విజ్ఞానానికి సరి అయిన లక్ష్యం లేకపోతే అంటే దివ్యత్వాన్ని ఆత్మనిష్టని బ్రహ్మనిష్టని సాధించి ముక్తి మోక్షాన్ని పొందేటటువంటి లక్షణాల దిశగా ఔన్నత్యాన్ని సాధించే దిశ గనకపోకపోతే అణు సిద్ధాంతాన్ని పరమాణు సిద్ధాంతాన్ని ఆటం బాము తయారు చేయడానికి ఎట్లా వాడాము అలాగే మనలో సోమరితనం పెరిగిపోవడానికి ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నాం కాబట్టి ఈ విజ్ఞానము రెండంచుల కత్తి దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి సరే ఈ విజ్ఞానం తర్వాత ఏమిటంటే అన్నాం సదాచారం విజ్ఞానంతో ప్రారంభం అవ్వాలి జ్ఞానం సదాచారం తక్కువ ఉంటుంది ఎందుకంటే రజోగుణ తమోగుణ ధర్మాలు బలంగా ఉంటాయి ఆ పెను తుఫానులో సదాచారం సరిగ్గా నిలబడుతుంది అప్పుడప్పుడు వచ్చిపోయే అతిథి వలి ఉంటుందో సదాచారం ఈ విజ్ఞాన స్థాయి సదాచారం బలపడుతుంది సాత్విక ధర్మం బలపడుతుంది సాక్షిత్వం బలపడుతుంది తద్వారా ఎవరైతే నిర్వాణానుభవాన్ని పొందుతారో ఆ నిర్వాణ అనుభవం ద్వారా स्वस्वरूप आत्मसाक्षात्कार ज्ञाना पुतारो दाखी सुज्ञा पे आत्मनिष्ठ चेतने आज्ञा पद्धति सुज्ञा अंट्ञा ब्रह्मा सब अह्मा सब सुादीपम गुरी गीत अट्ठे अचल परपूर्ण राज पद्धत సూటిగా సూచన చేశారన్నమాట అంటే గురుగీత చదవాలి అంటేనే నిన్న చెప్పాను గురుమాలామంత్ర సిద్ధిని పొందాలి అని ఆ గురుమాలామంత్రం ఎందులో ఉంటుంది అంటే గురుగీతలో ఉంటుంది అది సుజ్ఞాన గురుగీత కాబట్టి ఆ బ్రహ్మానుసంధానం చేయడానికి ఉపయుక్తమయ్యేటటువంటి మహావాక్య ప్రతిపాదిత చతుర్విధ ముక్తులను నిజస్థితిలో నిత్యముక్త స్థితిలో అనుభవించడానికి కావలసినటువంటి జీవన్ముక్త అవసరం అందించేటటువంటిది సుజ్ఞానం అయిపోయిందా అన్నం ఇంకా అవలేదయ్యా బాబు నిర్గుణాత్మ జ్ఞాన సంయోగం అనేటు కందార్థరువులు ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం సుజ్ఞానం తర్వాత నిర్గుణాత్మజ్ఞానం కాబట్టి మానవ పరిణామం ఎలా ఉందయ్యా అజ్ఞ విజ్ఞ సుజ్ఞ ఏమంటే మధ్యలో ఏమి లేదా అన్నం ఉందయ్యా బాబు అది ప్రజ్ఞ కాబట్టి భగవద్గీత ఏం చెప్పిందయ్యా అంటే నాయన ఈ గీత నేను నేను ఆచరించాలంటే ఏం చేయాలి నేను జీవించాలంటే నేను తెలుసుకోవాలంటే ఈ జ్ఞానాన్ని పొందాలంటే నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు అర్జునుడు నాయన స్థితప్రజ్ఞుడవుగా అన్నాడు ఆయన ఉపదేశం స్థితప్రజ్ఞ కా భాష మళ్ళీ వెంటనే ఆయన అంటే ఏమిటయ్యా దానికి ఒక చక్కని వివరణ భగవద్గీతలో ఉంటుంది సాధకులందరూ ఈ స్థితప్రజ్ఞ కా భాష అన్న ప్రశ్నకి ఇవ్వబడిన ఉత్తర్వుల ఉత్తర్వులు నిజంగా మాట్లాడితే ఉపదేశాలు ఉత్తర్వులే ఇన్స్ట్రక్షన్స్ తప్పనిసరిగా మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏమండి అది కుదరదు ఇది కుదరదు అని ఎగ్జామిషన్స్ అడగడానికి అవకాశం లేనటువంటిది కాబట్టి సాధకులందరూ ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాలను నిత్య జీవితంలో జీవించి అనుభవించాలి ఈ ప్రజ్ఞ అంటే అంటే ఏమంటే ప్రకర్షమైన జ్ఞానం ఈ ప్రకర్షమైన జ్ఞానం చేతనే విజ్ఞ సుజ్ఞగా మారుతుంది కాబట్టి ఈ విజ్ఞ సుజ్ఞాకి మధ్యలో ప్రజ్ఞం అజ్ఞ విజ్ఞ ప్రజ్ఞ సుజ్ఞ చిట్ట చివరిది నిర్గుణాత్మజ్ఞ కేవలజ్ఞ కైవల్యం కాబట్టి ఈ రకమైనటువంటి జ్ఞాత్వా జ్ఞాతుమిసిసిసి మనలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తిని ఈ జ్ఞానశక్తి వైపు తిప్పాలండి మనం ఎంతసేపు ఇచ్చాశక్తిని విషయలోలత్వం వైపు తిప్పుతున్నామట ఆ తిప్పినప్పుడు రజోగుణ తమ్మగుణ ధర్మాలు వచ్చి కూర్చుంటాయి జ్ఞానశక్తి వైపు తిప్పితే సత్వగుణ ధర్మం ఏర్పడు ఆ తదుపరి ఏర్పడుతుంది ఆ గుణరహిత స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిణామం మానవుడు ఒక్కడే సాధించగలడు ఆ నుంచి నిర్గుణాత్మ జ్ఞానం వరకు కేవల జ్ఞానం వరకు అలాంటి జ్ఞాన సూత్రాన్ని మానవుడు ఆశ్రయించి ఈ సత్యాన్ని గ్రహించాలి ఏమిటా సత్యము మే నెరుకలిపోడు దేనందున్నవో చూచి బయలును చూడాలంటే ఆ దర్శనం పొందాలి అంటే నీ దగ్గర నిర్గుణాత్మ జ్ఞానం అనే అధికారిత్వం ఉండి ఏవండి మీరు చెప్పినవన్నీ మాకు అర్థమైపోయినాయి అన్నా ఏం ప్రయోజనం లేదు ఈ మధ్యలో ఏ స్థితులలో అయితే నీకు శరీరం పడిపోతుందో అంటే అజ్ఞానంలో కానీ విజ్ఞానంలో కానీ ప్రజ్ఞానంలో కానీ సుజ్ఞానంలో కానీ కట్టకడపటికి నిర్గుణాత్మ జ్ఞానంలో కానీ ఏ స్థితిలో శరీరం పడిపోయినా పునః శరీరం ప్రాదుర్భవించక తప్పదు కాబట్టి జన్మకు కారణం జ్ఞానం అన్నది వేదాంతం జన్మకు కారణం కర్మ అని చెప్పేటటువంటి పద్ధతి అజ్ఞాన పరిధి వరకే మాట్లాడుకునేటప్పుడు అజ్ఞానము జ్ఞానము మధ్యలో మాట్లాడుకునేటప్పుడే ఒకసారి తత్వజ్ఞాన పరిధిలోకి వచ్చేస్తే ప్రజ్ఞాన పరిధిలోకి వచ్చేస్తే ఇంకా వాడికి అజ్ఞానం ఉండే అవకాశం లేదు అందుకని మానవుడు తప్పక అజ్ఞానం నుంచి జ్ఞానము విజ్ఞానము ప్రజ్ఞానము సుజ్ఞానము నిర్గుణాత్మ జ్ఞానం అనేటటువంటి అచల నిర్ణయ స్థితి వరకు చేరినటువంటి వాళ్ళు ఉద్దేశికులు జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారు దీనివల్ల చాలా కన్ఫ్యూజన్ వస్తుందండి ఏం అర్థం కావట్లేదు యాభై శాస్త్రాలు చదివితే అంతా ఒకదానికోటి ఎవరు చదవమన్నారు అలా చదువుకుంటూ కనపడ్డ శాస్త్రాన్ని అంతా చదువుకోమనిలేదు కనపడ్డ దేవాలయం ముందు సాగిలపడమని చెప్పలేదు ఎవరు కూడా ఒక పద్ధతిని ఒక విధానాన్ని ఒక సూత్రాన్ని ఒక ధర్మాన్ని ఒక లక్ష్యాన్ని తగుపాటి గురువుని సాంప్రదాయాన్ని గురు పరంపరను ఆశ్రయించి వెళ్ళమన్నాడు భగవద్గీత చెప్పినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు అందరికంటే ముందున్నవాడను నేను నేను తర్వాత సూర్యుడికి చెప్పాను సూర్యుడు బ్రహ్మకి చెప్పాడు బ్రహ్మ సూర్యుడికి చెప్పాడు ఆ తర్వాత యజ్ఞావల్కుడికి చెప్పాడు ఆ తర్వాత ఇలా ఋషి పరంపరగా మనం చెప్పుకోం భారతీయ సాంప్రదాయములన్నీ ఋషి ప్రోక్తములైనటువంటివి పరంపరానుగతమైనటువంటి అర్ధరాత్రి నాకు ఇవాళ అర్జెంటుగా తెలిసిపోయిందండి రాత్రి కళలో నేను అంతా అయిపోయిందండి అనడానికి ఆలా సడన్గా జరిగిపోయే అంశాలు కావు అదంతా ఎక్కడో ఉంటారు భూమండలం మీద ఎవరో ఒకరు ఏ షిరిడి ఏ సత్యసాయిబాబా ఏ మెహర్ ఏ అరవింద మహర్షి అలాంటి మానవలోకాన్ని మొత్తాన్ని వెలుగు దీపే వెలుగు దీప చూపగలిగే జ్ఞానాంజన శలాకయ వంటి వారు వారంతా కూడా అజ్ఞానతిరాంధ జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏనా తస్మై శ్రీగురవే నమ ఆయన కనురెప్పలు కదలచకుండానే ఉన్మీలన స్థితిలో ఉండే నీకు జ్ఞానాన్ని అది వాళ్ళ శక్తి మనమేమో తల బద్దలు కొట్టుకుంటే కానీ జ్ఞానం రాని దశలో మనం మనం అజ్ఞలం కించిదజ్ఞులం కాబట్టి ఆ మహానుభావులతోటి మనం పోటీ పడటం అర్థం లేదు ఏవో మూఢత్వానికి సంబంధించి భ్రాంతులకు సంబంధించినవి ప్రతి అవతార పురుషుడికి సంబంధించినటువంటి చరిత్రల్లోనూ వారి వారి జీవనంలో నీలి నీడలను గురించి ఎంతోమంది మాట్లాడుకుంటూ ఉంటారు వారి జీవనంలో ఉన్న అజ్ఞత్వాన్ని వారి జీవనంలో ఉన్న కించితజ్ఞత్వాన్ని తెలియలేని వారందరూ ఇతరులలో ఉన్నటువంటి అసత్తుని అనాత్మని గురితిరిగే ప్రయత్నం చేస్తూ ఇది వారి వారి గుణధర్మలోకం కాబట్టి ఏ మహనీయుడైతే లోక కళ్యాణం కొరకై ఆదర్శవంతమైన జీవనం కొరకై ఈ అజ్ఞానం నుంచి నిర్గుణాత్మ జ్ఞానం వరకు బోధించ సమర్థుడై జీవించినటువంటి జీవన ధర్మం కలిగిన వాడై స్వానుభవ జ్ఞానం కలిగిన స్వరూప జ్ఞానం కలిగినవాడై స్వధర్మంగా పాటించినటువంటి తాను అనుభవించి తాను తరించి తాను కడ చేరిన తాను స్వయం అయినటువంటి వారెవరెవరైతే ఉన్నారో వారు సిద్ధ వస్తువైనటువంటి బయలును దర్శించిన వారు వారు సిద్ధవస్తువైనటువంటి జన్మరాహిత్య స్థితిని పొందినటువంటి వారు ఈ క్రమాన్నంతా తెలిసి విడవాలి ఆ తెలిసి విడవటమనే విడిపించడం ఎట్లాగో ఈ కందార్థంలో సులువుగా చెబుతున్నారు కలిపోడు దీనందున్నవో చూచి చిన్న ఉపమానం ఉంది ఏమిటయ్యా అంటే గాఢ నిద్రావస్థలో ఏ తెలివి లేదు ఏ గుర్తు అక్కడ ఆకాశం వెలే మెలకువలో కూడా నిద్రవలే ఉన్నామనుకో నిద్రవలె నిద్ర బొమ్మని కాదు నిద్రవలే అంటే అంతఃకరణము ప్రజ్ఞలో జ్ఞాతలో లీనమైపోయి జ్ఞాత మాత్రమే నిలబడి ఉండి అహంకారం లేకుండా ఉన్నట్లయితే ఆ సాక్షిత్వ స్థితిలో ఆ ఆత్మనిష్టలో ఆ బ్రహ్మనిష్టలో ఆ పరబ్రహ్మ నిర్ణయంలో ఈ పరిణామం అంతా జరుగుతుంది అదే నిద్రపోయాం అన్నీ వెళ్ళి అహంకారంలో వెలిచాడు ఈ జ్ఞాత కూడా మరిపోకుపోయినా ఈ సాక్షి కూడా మరిపోకుపోయింది ఇప్పుడు ప్రపంచం ఉందా అని గాఢ నిద్రపోయేవాడిని అడిగాను కళ్ళు తెరిచి వాడు ఎక్కడ ఉన్నాడో వాడికి అటు ఇటు దిక్కులు చూస్తాడు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని కాసేపటి తర్వాత తెలుగు పనిచేస్తుంది పనిచేసి ఓహో ఇప్పుడు నేను ఇక్కడక్కడ ఉన్నాను కదా అని చూస్తాడు ఇప్పుడు అంతకుముందు ఉన్నాయా ఇవన్నీ భోజమహారాజు కథ గుర్తొస్తుంటుంది నాకు చిన్నప్పుడు చెప్పింది ఆయన నిద్రపోతున్నట తెల్లవార్థం లేచి ఓ గవాక్షంలో నుంచి చూశాడట చతురంగ బలాలు తనని కాపలాగాస్తున్నాయట ఆహా నన్ను ఒక్కడిని ఇంతమంది సేనలు రక్షిస్తున్నాయి కదా అనుకున్నట్ట ఇంకో గవాక్షన్ని నుంచో చూశాడట కిటి గవాక్షం అంటే కిటికీ ఇంకో కిటికీ నుంచి చూశాడట అందరూ కూడా అంతఃపురంలో ఉన్న పరిజనమంతా సేవకాజనమంతా రాజుగారి సేవల కొరకు ముందే లేచి తయారయ్యి వాళ్ళు అలంకరించుకుని రాజుగారికి అక్కడ దుఃఖం కలగని పోకూడదనే అనేక రకాల పరిచర్యలు చేయడానికి పరిచారికా జనం అంతా ఆహా ఎంతమంది నన్ను సేవిస్తున్నారో కదా అనుకున్నట్టు ఇంకొకటికి నుంచి చూశాడట ఎలా అయితే దేవాలయం ముందు తెల్లవారుజా సుప్రభాత సేవ కొరకు వేద పండితులు కవులు గాయకులు నిరీక్షిస్తూ సుప్రభాత గీతాలను ఆ ఆలపిస్తూ ఉంటారు నా విష్ణు పృథ్వీపతి ఆ విష్ణువంశ లేకుండా రాజు అనేటటువంటి నాయకత్వాన్ని దేశాధినేత అయ్యేటటువంటి స్థితిని ఎవరు అనుభవించలేదు అని వేదం చెప్తుంది కాబట్టి ఆ ఆహా నన్ను సేవించడానికి ఇంతమంది కవులు గాయకులు పండితులు ఎదురు చూస్తున్నారు ఆహా ఎంతటి వైభోగము అనుకుంటాడు ఇంతలో ఒక వాక్యం వినపడుతుండట ముందు ఇవన్నీ ఎక్కడా అని ఇంతకుముందు అంటే ఆ లేవకముందు నిద్ర లేవకముందు గాఢ నిద్రలో ఇవన్నీ ఎక్కడా జాగుతేరహో గోర్ఖా మన దేశంలో గోర్ఖ ఉన్నాడు ఈ గోర్ఖాలందరూ కూడా జాగ్ తేరహో అని అంటుంటాడు జియ నిద్రపోతూ ఉంటే ఆయన్ని పనిలో పెట్టుకుంటే ఆయన ఏం చెప్తున్నాడు జాగుతేరు మేళకగా ఉండు అంటున్నాడు ఏమిటి మెలకువగా ఉంటే నిద్రలో ఉన్న మెలకు అని తెలిసిన వాడెవడో వాడు జ్ఞాని ఆ మెలకువను అని పొందినవాడు మెలకువలో నిద్రను అనుభవించగలడు కాబట్టి వాడికి పగలు రాత్రి రాత్రి పగలైపోతాయి ఇలా ఉన్నవాడెవడో వాడు తత్వజ్ఞాని ప్రజ్ఞాని విజ్ఞాని సుజ్ఞాని ఇలా ఉంటాయి కాబట్టి ఈ రకమైన పరిణామానంతా నేను మేను మధ్యలో పొందాలంటది తెలిసి విడవాలంటే ఇదంతా ఇదంతా పరిణామం పొందిన తర్వాత బయలును దర్శించగానే రెప్పపాటులో ఆ కేవల స్థితిని ఆ లేనెరుక స్థితిని ఆ బయలు స్థితిలో ఉండి చూడగానే రెప్పపాటులో లేకుండా పోయింది ఇంత విశ్వం ఇంత బ్రహ్మాండం ఇంత పరిణామం విశాలమైనటువంటి చతుర్విధ దివ్యయానాలు కూడా ఏ విలు లేనే లేవంటి అంటే తప్పు లేనే లేదంటీ హరి ఓ శ్రీగురుభ్యో నమ హరిహి ఓ ఓ నమదో మిదం ఓర్ణ ఓర్ణముద్య ఓర్ణమాద ఓర్ణమేవాశిష సహనా సహనోనక్తు సహవీయం కరవాహై తేజస్సు నవధితమస్సు మా విద్షా స్వరు నిజగరు పరమగరు పరష్ఠి గురు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీగరుభ్యో నమీ